हरि ओं गी गणपतिवामहे कवि कवीनापमश ब्रह्मणस्प आनश्रुण्वन्मोतिशीद सां श्रीमहागणाधिपत नम सदाशिव शंकरचार्य बुध्यम అస్మాచార్యపే గురు పరంపరా ఓం భద్రం కర్ణేష్మదేవాద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైస్తునూతస్తింద్రోధ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తినస్తినో బృస్పతి ఓ శాంతిశా నిగృహీత్రహ్మా జ్ఞానాలోకం సమంతత ఇప్పుడు నిగృహీతం నలీయతే సుషుప్తే లీయతే నిగృహీతం నలీయతే మనస్సు మనస్సు సుషుప్తిలో అజ్ఞానంలో విలీనమైపోతుంది చీకటిలో అంధకారంలో విలీనమైపోతుంది కానీ అదే మనస్సును నిగ్రహించినప్పుడు అది అంధకారంలో విలీనం కాదు చైతన్య ప్రకాశంలో విలీనమవుతుంది ఓకే విలీనమైతే ఏమైనట్టు ఏమవుడు ఏంటండి అదే బ్రహ్మ అదే బ్రహ్మ తదేవ బ్రహ్మ నిర్భయం బ్రహ్మ యొక్క అసాధారణ లక్షణం అభయం అభయం వై జనక ప్రాప్తోసి జనకుడు ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు నీవు బ్రహ్మను పొందేవు అనడానికి బదులుగా నీవు అభయాన్ని పొందేవు అని అన్నాడు మహర్షి కాబట్టి బ్రహ్మ అనే దానికి పర్యాయం అభయం సో అదే బ్రహ్మ ఇప్పుడు సంసారి జీవుడు అని మనం థీరీని చెప్తాం జీవగతి జీవుడి పునర్జన్మ పూర్వజన్మ ఎక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్తాడు కర్మలు పుణ్యం పాపం ఎంత కథలే చెప్తారు పురాణం విన్నారనుకోండి రెండు గంటలు పురాణం వింటే రెండు గంటలు ఆ జీవుడు ఇలా వెళ్ళాడు అలా వెళ్ళాడు ఇక్కడికి వస్తాడు అక్కడికి వస్తాడని ఇంత చెప్పారు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా ఈ జీవుడు ఎక్కడున్నాడు ఎక్కడ ఉన్నాడు మీలోనే ఉన్నాడు మీలోనే ఉన్నాడు జీవుడు అలాగే ఇప్పుడు జీవుడు ఎక్కడున్నాడంటే వీడు ఎక్కడో నరకంలో ఉన్నాడు స్వర్గంలో ఉన్నాడు లేకపోతే పాతాళంలో ఉన్నాడు వైకుంఠంలో ఉన్నాడు అని చెప్పరు కదా ఎక్కడున్నా ఎక్కడున్నాడు ఏంటండి నాలోనే ఉన్నాడు మనస్సు యొక్క చలనము చేత నిర్మితమయ్యే ఒక వ్యక్తిత్వానికే జీవుడు అని పేరు అది ఎలా నిర్మితమవుతుందంటే అలవాటుగా నిర్మితమవుతుంది నిన్న రాత్రి పడుక్కునే వరకు మనస్సు అటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నది కనుక ఇవాళ బొద్దున లేచిన వెంటనే మళ్ళీ అటువంటి వ్యక్తిత్వాన్ని బయట ఇప్పుడు ఆనపగింజ పాదే పాతేరనుకోండి ఏ పాదొస్తుంది ఆనప పాద వస్తుంది ఎందువల్ల ఎందువల్లంటే అంత క్రితం ఆనప పాదు యొక్క సంస్కారాలు ఈ గింజలో విలీనమై ఉన్నాయి కనుక ఆ గింజ పాతితే మళ్ళీ అలాంటి ఆనప పాదే వస్తుంది అలాగే నిన్న సాయంకాలం వరకు కర్త భోక్త అహమ్మ అనే వ్యక్తి ఒకడుండే మనస్సు యొక్క చలన చేత నిర్మితమయ్యి ఆ వ్యక్తి లేకుండా పోయాడు మధ్యలో నిద్రపోయినప్పుడు ఎందువల్ల మనస్సు విలీనమైంది కనుక మళ్ళీ మనస్సు ఆరంభమైన వెంటనే మళ్ళీ అదే వ్యక్తి పుట్టుకొస్తాడు కాబట్టి మనస్సు యొక్క చలనం వల్ల నిర్మాణం అయ్యే వ్యక్తి పేరే జీవుడు ఈ జీవుడు ఎక్కడుంటాడు ఇక్కడే ఉంటాడు అదేవిధంగా జీవుడు ఉన్న చోటే దేవుడు ఉంటాడు నెక్లెస్ ఉన్న చోటే బంగారం ఉంటుంది నెక్లెస్ ఏమో షాపులోనూ బంగారం హెవెల్లో ఉండదు తరంగం ఉన్న చోటే నీరు ఉంటుంది తరంగం ఏమో ఎక్కడుంది నీరేమో స్వర్గంలో ఉందంటే అది ఎలా కుదురుతుంది కాబట్టి ఘటాకాశం ఉన్న చోటే మహాకాశం ఉంటుంది ఘటాకాశం మన ఇంట్లో ఘటనలో ఉండి మహాకాశం స్వర్గంలో ఉందంటే నేను ఒక కథ చెప్తూ ఉండి ఈ కథ స్వామి రామతీర్చి చెప్పారు అది అంటే దాన్ని ఎందు దాంట్లో ఉండే గట్టిగా పట్టుకోవాలి అది విమర్శ చేస్తున్నట్టు ఉంటుంది మరి ఏం చేద్దాం విమర్శ మరి అజ్ఞానాన్ని విమర్శ చేయకపోతే మరి నెతుకుని పెట్టుకుంటారా సో అది ఎలాగంటే చేపలన్నీ కలిసి దేవుణ్ణి గుడి కట్టడానికి అవి నిర్ణయించాయి దేవుడికి గుడి కట్టడం మరి దేవుడు ఎలా ఉంటాడో ఇప్పుడు మీరందరూ కాలనీలో గుడి కట్టాలనుకుంటే మీరేం చేస్తారు ఓ స్వామీజీని ఎవరిలో కొట్టుకుంటారు అంతే కదండి మీ అందరూ మీరు కట్టేయరు కదా ఎవరిలో జీఆర్ స్వామి గారినో ఆ గుడులు కట్టించే స్వాములు కొంతమంది ఉన్నారు వాళ్ళని పట్టుకుంటాను స్టాండర్డ్ గుడి అంటే శృంగేరి వారి ఆధ్వర్యంలో ఉంటుంది లేకపోతే కామకోటి వారి ఆధ్వర్యంలో ఉంటుంది మళ్ళీ దాంట్లో రెండు గ్రూపులు శృంగేరి గుళ్ళు కామకోటి గుళ్ళు గుడి ఎలా ఉంటుందంటే ఆ కాలనీలో పది మంది కలుస్తారు కలిసేదో గుడిని నిలబెడతారు ఈ కలిసిన వాళ్ళలో వైష్ణవ సంస్కారం బలంగా ఉంటే విష్ణువు కూడా వస్తుంది వెంకటేశ్వర స్వామి అలా వస్తుంది వైష్ణవాచార్యులు దాన్ని నడిపిస్తారు అదో ధోరణిలో నడుస్తుంది వీళ్ళు స్మార్థ సంస్కారం గలవాళ్ళైతే ఏదో శివలింగం అని కొంచెం శారదాదేవి అని ఇలా మొదలు పెడతారు ఎవడి ఎవడి సంస్కారాన్ని బట్టి వాడు పెడతాడు శంకరాచార్యులని శివలింగం అని లేకపోతే శారద మాతని ఇలాంటివివో పెడతారు పెట్టి ఓ గుడి కడతారు అది క్రమంగా పెరిగి పెద్దదవుతుంది దాని ఆదాయం ఒక లెవెల్కి వచ్చిన తర్వాత గవర్నమెంట్ తీసేసుకోవడానికి అధికారం ఉంది ఇట్స్ డ్రాకోనియన్ లా ఆ ఎయిటీ ఏదో ఉంది డ్రాకోనియన్ లా అంటే ఆ గుడి ఆదాయం గనక దాన్ని టచ్ చేసే పర్టికులర్ ఫెగర్ గవర్నమెంట్ జస్ట్ ఇట్ ప్రాసెస్ ఎ జీవో అండ్ ఇట్ కెన్ టేక్ ఓవర్ దట్ టెంపుల్ ఆదాయం ఇయర్లీ ఆదాయం ఐదు లక్షల ఏదో లిమిట్ ఉంది దానికి అంచేత వీళ్ళు ఏంటంటే ఆదాయం పెరుగుతూ ఉంటుంది భక్తులు వస్తూ ఉంటారు ఆదాయం పెరుగుతుంది కాలనీ పెరిగినప్పుడు దీని ఆదాయం పెరుగుతుంది సడన్గా దీని ఆదాయం పెరగగానే అలా వర్తిస్తుంది వెంటనే దాని వాళ్ళకి వెళ్ళిపోతుంది అందుకోసం దాన్ని ప్రివెంట్ చేయాలంటే శృంగేరి వారికి అప్పచెప్పాలి అలా మళ్ళీ లాలో దా ప్రతి లాకి ఎక్సెప్షన్ ఉంటుంది కదా అది కనుక శృంగేరి పీఠానికి అప్పచెప్పేసినట్లయితే ఆ దానికి ఎగ్జంప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లాగా సో శృంగేరి వాళ్ళు నడిపించే గుడి ఆదాయం ఆ లిమిట్ దాటినా ప్రభుత్వం దాన్ని తీసుకోదు ఆల్రెడీ పీఠం కాబట్టి దానికి శృంగేరి వాళ్ళకి అప్పచెప్పేస్తారు ఇది స్కీము ఇలా గుడు ఒకటి కడతారు అలాగే దీని నుంచి వచ్చింది ఈ కథ కథ చెప్తానని నేను కథలోంచి కథ నాటకంలో అంతర్నాటకం దైగ్రష్ణ ఇలాగే ఉంటుంది అనివే రామస్వామి రామతీర్థం చెప్పిన కథ ఏమిటంటే ఈ చేపలన్నీ కలిసి గుడి కట్టాలని నిర్ణయించుకున్నాయి దేవుడికి ఆ దేవుడు ఎవరో తెలియాలంటే ఏం చేస్తారు ఇప్పుడు ఈ కాలనీ వాళ్ళు ఏం చేస్తారు ఎవరో పెద్ద ఆయన్ని అలాగే ఈ చేపలన్నీ కలిసి ఒక వృద్ధ మత్స్యాన్ని పట్టుకున్నాయి ఒక పెద్ద చేపను పట్టుకున్నాయి దేవుడు గుడి కట్టాలి ఆ దేవుడి పేరు నామ నామ రూపాలు నామరూపాలను బట్టి గుడి వస్తుందండి నామరూపాలను బట్టి గుడి అంటే అప్పుడు ఆయన వృద్ధమత్స్యని చెప్పాడు దేవుడు సముద్ర నామము సముద్రుడు పేరు అన్నట్టుగా సముద్రుడు ఈ దేవుడు సముద్రుడు అనే దేవుడు వరుణలోకంలో ఉంటాడు ఆయన పీన చీన చీనాంబరాలు అవి కిరీటధారి అనే ఆ దేవుడి యొక్క స్వరూప స్వభావాలను అన్నింటినీ ఆ వృద్ధమస్యని చెప్పింది వాళ్ళ ఆ చేపలకి ఇప్పుడు ఆ చేపలు వరుణలోకంలో ఈ విధమైన రూపంతో ఉండే సముద్రదేవత యొక్క గుడిని అక్కడ కట్టుకునే ప్రయత్నంలో ఉన్నాయి మానవులు అలా ఉంటారు అర్థమే దాని స్పిరిట్ తెలిసింది కదండి ఎనీవే సో ఇక్కడ అలా కాదు ఇది ఈ స్టేట్మెంటు మీరు దాన్ని లూజుగా తీసుకుంటే లూజుగానే మిగిలిపోతుంది అది చాలా చాలా వెయిటీ స్టేట్మెంట్ విత్ లాబరేట్ ఇంప్లికేషన్స్ ఉన్న స్టేట్మెంట్ ఏమిటంటే ఆ స్టేట్మెంటు మనస్సు చలనం ఆగిపోయి నిగృహీతం మీరు ప్రకాశ ప్రకాశరూపంగా నిలిచి ఉంటే అదే బ్రహ్మ తదేవ నిర్భయం బ్రహ్మ అంతే అదే బ్రహ్మ జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత అని శ్రీకృష్ణుడు కూడా అదే మాట చెప్పాడు నీవు ఆత్మ అంటే మనస్సు మనస్సును నీవు నిగ్రహించు జితా అంటే నిగృహీతాన్న జితాన్న ఒకటే ఆరోధ్యాయమే మనస్సు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మనస్సు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉందో అప్పుడు ఫోకస్ ఏదో వస్తుంది పరమాత్మ వచ్చేస్తుంది పరమాత్మ సమాహిత తరంగాలు తుఫాను ఉందనుకోండి సముద్ర తీరంలో తుఫాను చెలరేగుతోంది తరంగాలు నొరగాలి అవన్నీ కనపడతాయి మనకి సముద్రం కనపడతాయి సముద్ర తీరంలో తుఫాను వచ్చినప్పుడు వెళ్తే సముద్రం కనపడదు ఈ తుఫాను యొక్క హడావిడంతా కూడా ముఖాన్ని మీద కొట్టేస్తూ ఉంటుంది సముద్రం కనపడదు అయితే తుఫాను చల్లారిన తర్వాత వెళ్తే సముద్రమే ఉంటుంది తుఫాను ఉన్నప్పుడు సముద్రమే కానీ కనపడదు అదేవిధంగా మనస్సులో ఉండే తుఫానులన్నీ ఆగిపోయినప్పుడు అంటే మనస్సే మనస్సు కాకుండా పోవాలి అమనీభావం అయిపోతే ఉన్నది బ్రహ్మయే తదేవ నిర్భయం బ్రహ్మ ఇప్పుడు దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే నేను ఏ దేవుడు కోసం వెతుకుతున్నానో ఆ దేవుడు నా మనస్సు యొక్క మూలంలో ఉన్నాడు నేను అన్నప్పుడు ఆ వ్యక్తిత్వం మనస్సు దేవుడు అన్నప్పుడు ఆ కాన్సెప్ట్ కూడా మనస్సుదే ఆ దేవుడిని వెతకాలి అనే సంకల్పం మనస్సు ఆ దేవుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు భావనలన్నీ మనస్సు పోగేసుకున్నవే ఈ దేవుడి గురించి అన్వేషణ గురించి అన్వేషణ చేసే వీడి గురించి ఇన్ని రకాల సంకల్పాలను చేస్తూ ఉండే ఆ మనస్సు ఎప్పుడైతే సంకల్పరహిత స్థితిలో ఉంటుందో అప్పుడు అదే దేవుడు అంటే ఆ సంకల్పరహిత స్థితి పేరే దేవుడు అంటే ఇప్పుడు ఏమైపోయింది దేవుడు ఇంతేనా దేవుడు ఒక ఫీలింగ్ వస్తుంది ఓ సింతేనా అనే ఫీలింగ్ వస్తుంది ఓ సింతేనా ఎప్పుడైతే మీరు ఓ సింతేనా అన్నారో అంటే దాని అర్థం ఏంటి మీ మనస్సులో కొన్ని కల్పనలు ఉన్నాయి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దేవుడంటే సంథింగ్ డ్యాజిలింగ్ పవర్ఫుల్ మిస్టీరియస్ అనే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీ మనస్సులో ఆ ఎక్స్పెక్టేషన్స్ కారణంగా మీరు ఓ అని అంటారు మీకు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవనుకోండి ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే మీకు అది ఆ తత్వం మీకు మనసుకు వచ్చేస్తుంది ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు సినిమా హీరో ఉన్నాడు అనుకోండి మీరు దూరం నుంచి తెర మీదే చూస్తారు ఎప్పుడు ఇన్ఫ్లష్ చూడరు దాంతో సినిమా హీరో అనే మీకు అనేక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మీకంటే మీకు కాదు యంగ్ పీపుల్ ఈ సినిమా పిచ్చు ఉన్న అనేక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ నేను చూస్తూ ఉంటాను అనుకోకుండా సినిమా హీరోని కలిసారనుకోండి ఏమీ ఉండదు విల్ బి నథింగ్ అదర్ దాన్ వెరీ నార్మల్ పర్సన్ దీని యాంటై క్లైమాక్స్ అంట కాబట్టి మీ మనస్సు నిర్మాణం చేసినటువంటి అపరోక్షము బ్రహ్మ పరోక్షము సంథింగ్ వెరీ స్పెషల్ యునీక్ మిస్టీరియస్ అని ఒక కొన్ని ఫీలింగ్స్ మనస్సు నిర్మాణం చేసి పెడుతుంది అటువంటి మనస్సు మీకు ఆత్మసాక్షాత్కారం కాకుండా అడ్డుపడుతుంది అలాంటి మనస్సే అడ్డు కొడుతుంది మీకు నేను ఒక మాట చెప్తా మనస్సుకి ఆ మిస్టరీని అన్వేషించే లక్షణం ఉంటుంది మిస్టరీ మాంగరింగ్ ఉంటుంది మిస్టరీ ఉండాలి ఏదో కొంత మిస్టరీ ఉంటే కానీ మనస్సుకి అది ఆకర్షితం కాదు ఆకృష్టము కాదు మనస్సు ఇంప్రెస్ అవ్వదు ఏదో కొంత మిస్టరీ ఉండాలి అనిచేతనే మహిమలు ఎక్కడ ఉస్తున్నారో వాళ్ళ దగ్గరికి మనస్సు వెళ్తుంది ఎందుకంటే మనస్సుకి అలాంటి మిస్టరీ మాంగరింగ్ అనే సంస్కారం ఉంటుంది ఆ సంస్కారం ఉండబట్టే ప్రతివాడిలో చాలా గట్టిగా ఉండబట్టే దాని ప్రభావమే ఇది ఏది మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు ఉండే జ్ఞాన ప్రకాశము స్పేస్ లైక్ అవేర్నెస్ అదే బ్రహ్మ అంటే వీడు దాన్ని అంగీకరించడానికి ఈ మిస్టరీ మాంగరింగ్ అడ్డు వేదాంత విద్యార్థికి వేదాంత విద్యార్థికే అది అంత ఆటంకం అయినప్పుడు లోకంలో ఉండే జనుల గురించి చెప్పేదేముంది మీకు మీకో మాట చెప్తా ఎవళ్ళైతే లోకంలో మిస్టరీని కొద్దో గొప్పో చేస్తారో మహిమలు కొద్దో చేస్తారో దేవుడి పేరుతోటి వాళ్ళకి చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ మీరేమనుకోనంటే చెప్తా ఎవళ్ళైతే మహిమ చేశాను అని అన్నాడో లేక మహిమ చేసి చూపించాడో వాడు స్ట్రైట్ అవే దొంగ స్ట్రైట్ అవే He just doesn't know the truth. హీ జస్ట్ డజంట్ నో ది ట్రూత్ కాబట్టి దొంగబాబా డెఫినేషన్ ఏమిటని అడిగారు ఒకసారి దొంగబాబా డెఫినేషన్ ఏమిటంటే ఏ బాబా మహిమ చేస్తాడో ఆ బాబా దొంగబాబా ఎందుకంటే ప్రకృతి తన నియమాలకి విరు విరోధాన్ని అంగీకరించదు భూమి నేను మహిమ చేస్తానని అది భూమి ఆకర్షణ శక్తిని విడిచిపెట్టదు నీరు మహిమగా అనే పేరుతోటి నీరు పెట్రోల్ అవదు పెట్రోల్ నీరు కాదు అవదు జస్ట్ దెర్ ఇస్ నో వే రామదూత బాబా అని ఒక ఆయన ఉన్నారు ఆయన నీళ్లతోటి అగ్నిలో హోమం చేస్తున్నారు అని ఒకళ్ళు చెప్పారు నాకు ఈ మాట చెప్పకపోతే ఆయన పాపం ఎవరో మహాత్ములు నేను అనుకుని ఉండేవాడిని ఈ మాట ఎప్పుడైతే చెప్పారో ఇఫిటిస్ట్ ఇఫిటిస్ట్ ఏది నీళ్లలో అగ్నిహోత్రం నీళ్లతో ఆయన హోమం చేయడం అనేది కనుక ఆయన చేసి చూపించిన పక్షంలో చూపించే ఆ విధంగా ఆయన ప్రచారం చేసిన పక్షంలో నేను నిర్మోహమాటంగా చెప్పగలను మీరు ఆయన జోలికి వెళ్ళకండి ఎందుకంటే ఆయనకి తెలిసింది కానీ మీరు నేర్చుకునేది కానీ ఏమీ ఉండదు ఈ కథంతా ఎందుకు చెప్పానంటే ఎవరో బాబాలను గురించి ఏదో చెప్పాలని కాదు నా అభిప్రాయం నా అభిప్రాయం మీ మనస్సులో ఉన్న మిస్టరీ మాంగరింగ్ that prevents you from knowing the truth mee manasalo ne kada na manasalo kuda untundi i need i have to overcome it anjethana akada yavakaram vesi chepparu goda pada acharya tadeva nirbayam brahma adhe nirbhayam brahma abhayam brahma adi ela untundo kuda ayina maatalo chepparu gnana alopam samantatah adi veluturlo untundi ఇప్పుడు ఆకాశం కేసు చూస్తున్నారు ఎలా ఉంటుంది ఏ రూపం ఉంటుంది ఏ నామం ఉంటుంది ఏమీ నామరూపాలు ఉండవు కానీ అంతా వెలుతురే ఆలోకం అంటే అంతా వెలుతురే ఆకాశం బాహ్యమైన ఆకాశం వెలుతురుగా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉందో వెలుతురుగా లేదు ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఒకసారి ఆకాశం కేసు చూడండి ఎలా ఉంటుంది ఆకాశం జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ వెలిగిపోతూ ఉంటుంది వెలుతురే హద్దులేమీ ఉండవు పరిచ్ఛాలు ఏ ఉండవు రూపాలేముండవు అలా ఉంటుంది ఆ ఇన్నర్ లైట్ ఆఫ్ అవేర్నెస్ ఆ ఇన్నర్ సూర్యుడు ఆత్మను కూడా సూర్యుడుగా వర్ణిస్తారు ఆ ఇన్నర్ సూర్యుడు కూడా అలాగే ఉంటాడు అంటే ఆ ఎరుక తెలివి పూర్తిగా ప్రకాశిస్తూ ఉంటుండే కానీ దానియందు తెలియబడేది ఏది ఉండదు తెలియబడేది వచ్చిందంటే మనస్సు యొక్క చలనం మళ్ళీ నామరూపాలు అదే బ్రహ్మ ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మనిషి ఏమనుకుంటాడు నేను ఒక దేహము అనుకుంటాడు ఈ దేహము పుట్టింది గిట్టుతుంది తర్వాత ఈ దేహము బతుకున్నంత కాలము నా యొక్క నా యొక్క అటెన్షన్ నా యొక్క సావధానతని పూర్తిగా తనే తీసుకుంటుంది తర్వాత ఈ దేహం మీద నాకు ఎంతటి మమకారం నిర్మాణం అవుతుందంటే ఎంతటి ప్రేమ నిర్మాణం అవుతుందంటే ఒక జీవితకాలం ఈ మమకారంతో ప్రవర్తించటంతో ఖర్చు అయిపోతుంది ఆ విధంగా ఈ ఇది నిర్మాణం అవుతుంది అయితే దానివల్ల ఏమవుతుంది ఆ దేహము లోపల మనస్సు మనస్సు లోపల ఆత్మ చైతన్యము అనే ఆ తత్వము పూర్తిగా కప్పివేయబడుతుంది ఎందుకని ఈ దేహము దీనికి ఉండే పరిచ్ఛేదములు దీనికి సంబంధించిన అధ్యాస దీని మీద ఉండే ప్రీతి దీని చుట్టూ అల్లుకున్నటువంటి లౌకిక వైదిక సంస్కారములు ఇవన్నీ ఎంత ఓవర్వెల్మింగ్గా ఉంటాయంటే ఆ దేహం చుట్టూ నిర్మించుకున్న గోడల యొక్క థిక్నెస్ వర్ణనకి అందని థిక్నెస్ రకరకాల వైదికులు మరీ అధ్వానంగా దాన్ని అలాగా దేహాన్ని చుట్టూ నిర్మించి పెడతారు ఇది బ్రాహ్మణ దేహం అంటాడు ఈ బ్రాహ్మణ దేహం బ్రాహ్మణం నుంచి పుట్టిందంటాడు మళ్ళీ ఇదేమో ఇంద్రుడి దగ్గరికి వెళుతుందంటాడు వరుణడి దగ్గరికి వెళుతుంది ఏదేదో ఇంకా అలాగ ఎండ్లెస్గా ఈ దేహం గురించి చెప్పుకుంటూ పోతారు దాంతోటి ఇది వైదికుడి యొక్క పరిస్థితి ఇంకా లౌకికుడు ఉంటాడు వాడికి జీవితం అంతా ఈ దేహాన్ని సుఖపెడుతూ ఉండడం దీనికి వచ్చిన రోగాలకి మందులు వేసుకుంటూ ఉండడం ఇదే పని భోగాలను అనుభవిస్తూ ఉండడము ఆ భోగాలతోటి వచ్చే రోగాలకి శాంతి చేసుకుంటూ ఉండడం అడుసు తొక్కుతూ ఉండడం కాలు కడుక్కుంటూ ఉండడం హో లైఫ్ బోస్ లైక్ దిస్ సో ఈ విధంగా ఏమైపోయిందంటే ఈ పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వాభిమానము దేహాధ్యాసను బట్టి వచ్చింది సో కంప్లీట్లీ మనల్ని అంధుల్ని చేసి పెడుతుంది దాంతో మన స్వరూపంలో ఉన్నటువంటి ఈశ్వరతత్వం మనకి తెలియకుండా పోతుంది అటువంటి స్థితిలో తదేవ నిర్భయం బ్రహ్మ అంటే నమ్మబుద్ధి కాదు ఎందుకంటే వీడు సో కంప్లీట్లీ దేహాధ్యాస యొక్క గుప్పిట్లో చిక్కుకుని ఉన్నాడు గనుక కానీ మీరు మీరు గమనించండి ఈ వ్యక్తిత్వము దేహము జగత్తు మూడు నేను అహంకారము ఒక వ్యక్తిత్వం అది ఒక పర్సనాలిటీ దేహము జగత్తు నా ఇల్లు నావాకిలి ఇది ఇదంతా కూడా ఈ సంసారం దానికి సంసారం అనే పేరు ఈ సంసారం ఏమిటంటే ఇది కేవలము ఆ మనస్సు యొక్క పైపై కదలిక తప్ప ఇంకేమీ కాని మనస్సులో వచ్చేటువంటి పైపై కదలిక దాంట్లో డెప్త్ ఏమీ ఉండదు ఇప్పుడు ఇది నా అది అన్నాననుకోండి టేబుల్ టేబుల్ నాది అన్నాను అనుకోండి ఆ మూమెంట్ ఆఫ్ మైండ్ చాలా సూపర్ఫిషియల్ మూమెంట్ దాంట్లో డెప్త్ ఉండదు అలా కాకుండా టేబుల్ ప్రకృతిలో వస్తువు కదా జడ వస్తువు నేను చేత నాకు ఈ టేబుల్కి నాకు రిలేషన్షిప్ ఏమిటి అబ్బా అని మీరు ప్రశ్నించారనుకోండి దేర్ ఈజ్ ఆల్రెడీ డెప్త్ ఇన్ దట్ క్వశ్చన్ మీ స్వరూపం యొక్క లోతు మీకు అటువంటి ప్రశ్న నుంచి వస్తుంది కానీ లోతు డెప్త్ ఇంకే ఇది నాది అది నాది ఆ కార్ నాది భార్య నాది కొడుకు నా దాంట్లో డెప్తే ఉంటుంది వెరీ సూపర్ఫిషియల్ మూమెంట్ ఆఫ్ ది మైండ్ ఎప్పుడైతే ఆ మైండ్ కామ్ అయిపోతుందో అప్పుడు మాత్రమే అది అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ సత్యతత్వాన్ని ఆ పరమాత్మని అది ప్రకటిస్తుంది సో అప్పుడు ఆ పరమాత్మతత్వము దాని ఏందో ఆవిష్కారం అవుతుంది మైండ్ కామ్గా అయిపోవాలి కంప్లీట్గా డిజాల్వ్ అయిపోవాలి మైండ్ మైండ్ ఎప్పుడైతే డిజాల్వ్ అయిపోయిందో అప్పుడు మీకు కేవలము తత్వమే ఉంటుంది శ్రీరామకృష్ణవారు దృష్టాంతం చెప్పేవారు ఈ స్పిరిట్లో మందు కలుపుతారు ఈ స్పిరిట్ కనుక మీరు మూత తెరిచి పెడితే ఆ స్పిరిట్ అంతా ఇవాపరేట్ అయిపోతే అక్కడ మిగిలింది ఏముంటుంది మందే ఉంటుంది అలాంటి అలాంటి దృష్టాంతం ఏదో చెప్పేవారు ఆ విధంగా మనస్సు ఎప్పుడైతే కంప్లీట్గా క్వైట్ అయిపోతుందో రియాలిటీ ఆత్మ చైతన్యమే ఉంటుంది ఈ ఆత్మ చైతన్యము చాలా దృఢమైన ఉనికి టేబుల్ ఉంది అంటే అంత దృఢం కాదు చాలా దృఢమైనటువంటి ఉనికి అది జ్ఞానరూపంగా ఉంటుంది ఆ సత్ జ్ఞానరూపమైన సత్ సో అదే బ్రహ్మ ఆ తదేవ నిర్భయం బ్రహ్మ జ్ఞానాలోకం సమంతత ఇది మీరు అనుభవానికి తెచ్చుకుంటే ధ్యానం ద్వారా మీకు ఈ జగత్తు ఇది ఒక పొగ మంచు ఒక దూరంగా ఉన్న ఒక క్లౌడు వలె ఒక కల వలె స్వప్నం వలె స్పష్టంగా తెలిసిపోతుంది కాబట్టి జగత్తు మిథ్య అని మహాత్ములు చెప్పారంటే అది అనుభవం నుంచి చెప్పిన మాట ఇదేదో ఈ లాజిక్ ప్రకారం జగత్తు సత్యం అవ్వాలి ఆ లాజిక్ ప్రకారం మిథ్య అవ్వాలి అని పూర్వపక్షం సిద్ధాంతం ఈ లాజిక్ మీద ఆ లాజిక్ ఆ లాజిక్ మీద ఈ లాజిక్ దానిని బట్టి చెప్పిన మాట కాదు అవన్నీ తర్వాతి వాళ్ళు వేసుకున్నటువంటి చర్చలు తప్ప మహాత్ములు ఆ ఆత్మతత్వాన్ని ఆవిష్కరించుకుని ఆ ఫౌండేషన్ నుంచి జగత్తును చూసి ఓస్ ఇది మైండ్ మూవ్మెంట్ వల్ల కనబడుతుంది తప్ప దీంట్లో సారమేమీ లేదు ఇది నామరూపాత్మకము దృశ్యమే తప్ప వాస్తవంగా ఉన్నది కాదు కనబడుతున్నా మిథ్య అనేది అని ఆ మిథ్యాపదంతో జగత్తుని అనుభవం నుంచి వర్ణించారు ఆ విధంగా మీరు కూడా దర్శించగలుగుతారు ఇప్పుడు జగత్ అనేది ఎలా ఉంటుందంటే ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను మీరు దాని గురించి ఆలోచిస్తుంటే అది అలా గట్టిగా ఉన్నట్టుగా ప్రకాశిస్తుంది మీరు దాని గురించి ఆలోచించడం మానేస్తే అది ఉన్నట్టే కాదు ఇప్పుడు ఆర్ట్ వరల్డ్ అని ఒకటి ఆర్ట్ అంటే ఈ పెయింటింగ్లు శిల్పాలు దానికి సంబంధించిన ప్రపంచం ఒకటి ఉంది దానికి గ్యాలరీస్ ఉంటాయి ప్రతి టౌన్లోను ప్రతి నెలకు రెండు సార్లు మూడు సార్లు అయితే ప్రతి వారానికి ఈ ఆర్ట్ పీసెస్ని అమ్మడాలు కొండాలు ఆక్షనింగులు అవి ఉంటాయి అది అన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయల బిజినెస్ ఉంటుంది ఈ కోటేశ్వరులందరూ దాన్ని వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు అదో పెద్ద ప్రపంచం మీకు ఏమైనా తెలుసా దాని గురించి ఒక్క పిసరు కూడా తెలుసా తెలియదు ఎందుకు తెలియదు ఎందుకు తెలియదు అంటే ఆ వాసనలతో మీరు మనస్సుతో సంపర్కం పెట్టుకోలేదు కాబట్టి సపోజ్ మీరు దాంట్లో ప్రవేశించి దాన్నే థింకింగ్ చేసుకుంటూ కూర్చున్నారనుకోండి నెల రోజులు ఫుల్గా ఆ ప్రపంచంలో మునిగిపోతారు కాబట్టి ప్రపంచమనేది అక్కడ ఒకటి స్థిరంగా ఏమీ ఉండదు మీరు దాన్ని మనస్సుతో సంకల్పించి సంకల్పించి సంకల్పించి దానికి ఒక వాస్తవిక రూపం ఉన్నదా భ్రమను మీరు కల్పిస్తారు కోతి పుండుని గోకి గోకి గోకి గాయంగా చేసి పెడుతుంది మీరు మనస్సు అనేటువంటి దాంతో గోకి గోకి గోకి ఈ సంసారాన్ని ఒకటి నిర్మాణం చేసుకుని దాంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు మనిషి మీరు గోకడం మానేస్తే కోతి కనుక గోకడం మానేస్తే ఆ పుండు హీల్ అయిపోతుంది అలాగే మనం కూడా ఈ సంసారాన్ని దురదతోటి అలా గోకడం మానేస్తే ఆ సంసారము మిస్డ్ సూర్యోదయం అయితే మిస్డ్ డిజాల్వ్ అయిపోతుంది చూడండి ఆ విధంగా డిజాల్వ్ అయిపోతుంది అది సంగతి ఆ శ్లోకము స్పిరిట్ అది విషయం ఎక్కడి దాకా వచ్చాము జ్ఞానాలోకం దాకా వచ్చాం తదేవ విశేషతే జ్ఞప్తి జ్ఞానం ఆత్మస్వభావైతన్యం తదే జ్ఞానమాలోక ప్రకాశ్రహ్మ జ్ఞానాలోకం అక్కడ వరకు వచ్చాం విజ్ఞానైకరసనమిర్థ ఆ బ్రహ్మ అదేమిటది విజ్ఞానము అంటే అనుభవ రూపము విజ్ఞానము అంటే అనుభవం జ్ఞానము విజ్ఞానము జ్ఞానము అంటే శ్రవణం చేత తెలుసుకోవటం దాన్ని అనుభవానికి తెచ్చుకుంటే దాన్ని విజ్ఞానము అంటారు విజ్ఞానము అనుభవ రూపము దానియందు మీకు ద్వంద్వములు భాషించవు భేదములు భాషించవు కాబట్టి అది ఏక తర్వాత దాంట్లో మీకు వెరైటీ ఉండదు దాంట్లో కంటెంట్ ఉండదు వెరైటీ ఉండదు మనస్సుకి కంటెంట్ వెరైటీ కావాలి అవేమీ ఉండవు కాబట్టి అది ఏకరసము తర్వాత ఘనము అంటే అది అలా మిస్టులా ఉండదు అది వెరీ వెరీ రియల్ స్ట్రాంగ్లీ పవర్ఫుల్లీ రియల్ అది ఆత్మచైతన్యము అది నిర్భయము ఇప్పుడు చూడండి నిరంతరంగా సంచారం చేస్తూ ఉండేటువంటి మనస్సుతోటి కనుక మీరు తాదాత్మ్యం అయ్యారనుకోండి మీకు ఆ మనస్సు గతా స్మృతులను వెలికి తవ్వి తీస్తున్నప్పుడు శోకం కలుగుతుంది భవిష్యత్తు యొక్క కల్పనలను చేసుకుంటూ పోతుంటే భయం కలుగుతుంది మనస్సు అలాగ మనస్సు యొక్క సంచారం వల్లనే శోకము భయము మోహము మోహము అంటే వర్తమాన కాలంలో మోహం జగత్తు సత్యం అనుకుంటాడు వర్తమానంలో అదే మోహము సో లేకపోతే ఈ భోగ భోగములలో సుఖం ఉంది అది మోహము సో గతం శోకము వర్తమానంలో మోహము భవిష్యత్తుకి భయము వీటన్నిటినీ కూడా మనస్సు సంచారం చేత కల్పిస్తూ మీరు ఈ ధ్యానంలో ఎప్పుడైతే మనస్సుని అమనీ భావంలో విలీనం చేసి ఆ జ్ఞానస్వరూపంగా జ్ఞానాలోకం సమంతత ఆ మీరు నిలిచి ఉంటారో అక్కడ భయాలు ఉండవు కామనలు ఉండవు వర్రీస్ ఉండవు రిగరెట్స్ ఉండవు నేను ఇది సరిగ్గా చేయలేదు అది సరిగ్గా చేయలేదు అనేవి ఉండవు తర్వాత కామనలు ఉదయించవు కామనలు ఉదయి దాంట్లో కామనలు ఉండవు కామనలు ఉండవు కనుక కామనలస్ కామనలకు బానిసయ్యాయి బతికే బతుకు యొక్క దుఃఖం ఏమీ ఉండదు అక్కడ ఏదైనా మీరు ధ్యానంలో ఉండగా ఏదైనా ఒక మైండ్ మూమెంట్ ఒక ఇంప్రెషన్ వచ్చినా అలా వస్తుంది ఇలా పోతుంది తప్ప అది నిలబడదు ఏదైనా సడన్గా మీరు ఏదైనా చూశారనుకోండి ఒక అనుభవం చిన్న అనుభవం కలిగినా వెంటనే ఇది మిథ్యా అని రిజెక్ట్ చేయబడుతుంది ఆ విధంగా మీరు ఆ ధ్యానంలో దాన్ని మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది కాబట్టి తర్వాత జ్ఞాని ఏ ప్రపంచంలో ఏ ఆత్మస్వరూపంలో జీవిస్తాడో ఏ ఆత్మస్వరూపంలో నిష్ట కలిగి ఉంటాడో ఆ ఆత్మస్వరూపము దాన్ని వాక్కులతో వర్ణించటం కుదరదు ఊరికే అలా చెప్తావు వాక్కులతో వర్ణించడం కుదరదు నువ్వు అనుభవానికి తెచ్చుకో అనుభవాన్ని వాక్కులతో చెప్పలేరు అనుభవం దాకా మీరు ఎన్ని వాక్కులైనా చెప్పచ్చు కానీ అనుభవం దగ్గరికి వచ్చేప్పటికి వాక్కు ఉండదు ఇప్పుడు పుల్లారెడ్డి స్వీట్స్ గురించి ఉపన్యాసం నన్ను చెప్పన్నారనుకోండి ఏదో రెండు నిమిషాలు మూడు నిమిషాలు నా ఉండేటువంటి గడుసుతనం ఉపయోగించి ఓ త్రీ ఫోర్ మినిట్స్ ఏదో వాగుతాను తీరా పుల్లారెడ్డి స్వీట్ చెరుహటి పంచిపెడితే నోట్లో వేసుకున్నప్పుడు కలిగే అనుభవము ఆ అనుభవ సమయంలో ఈ వాక్ ఏమీ ఉండదు అయిన తర్వాత భోజనాలు ఈ ఉపన్యాసాలు గంటన్నరసేపు రెండు గంటల సేపు ఎవడికి చేతనైంది వాడు వాగుతాడు ఎందుకంటారా ఇప్పుడు రేపు పద్దెనిమిదో తారీఖున వస్తుంది అది అయ్యేప్పటికీ ఆ ఉపన్యాసాలు ఎందుకంటే ఆ భోజనం టైం కోసం ఎందుకంటే ఆరింటికి మేము వచ్చేస్తాం మీరు భోజనాలు వడ్డించుకుంటే పెట్టరు కదా నేను మొన్న అన్నాను మీరందరూ పుస్తకావిష్కరణకి రండి నేను భిక్షకు వస్తానని అన్నాను ఐ మీన్ ఇట్ ఎందుకంటే ఈ ఆరు ఈ కాలమే ఆటంకం ఎనిమిదికి భోజనం ఇప్పుడు ఆరైంది ఇప్పుడు ఏం చేయాలి ఎనిమిదికి పెడతారు బయో ఎనిమిది దాకా పెట్టరు తర్వాత ఎనిమిది లోపల తింటే మనకి మాత్రం అది అది ఎంజాయ్మెంట్ ఉండదు మళ్ళీ ఆకలిస్తాం ఇప్పుడు పూర్తిగా ఆకలి ఉండదు కాబట్టి ఈ ఎనిమిది దాకా కాలాన్ని నింపాలి కనుక సభ పెట్టుకోవడం అదే అసలైన అనుభవం ఈ లోపల ఉన్న సభ కూడా దానికి పూర్వరంగం తప్ప మరేమీ కాదు కాబట్టి జ్ఞాని యొక్క ఆత్మనిష్ట అది నాన్ వెర్బల్ దాంట్లో పదముల పదములేముండవు సంసారి యొక్క ప్రపంచంలో పదములు తప్ప సారవంతమైనది ఏరియా ఉండదు పదములే ఉంటాయి వీడు స్వర్గం స్వర్గం అంటాడు స్వర్గం మాటే దాన్ని దాని జపమే ఉంటుంది తప్ప ఆనందం ఏమిటో వీడు ఎరగడు కాదని స్వర్గానికి వెళ్ళాక ఆనందం వస్తుంది అక్కడికి వెళ్ళాక కూడా అలాగే ఏడుస్తుంది వెళ్ళాక కూడా అలాగే ఉంటుంది కాబ ఆనందం అనేది జ్ఞానికే తెలుస్తుంది తర్వాత ఇప్పుడు పదము పదము యొక్క అర్థము పదము దాని అర్థము ఘటము ఘటానికి అర్థం ఏమిటి ఒకనొక ఘటము యొక్క రూపము ఘటము అనే పదానికి అర్థం ఒకనొక రూపము దానికి అర్థము ఈ పదము పదార్థము ఇవే ఉంటాయి సంసార యొక్క ప్రపంచంలో పదములు పదార్థములు ఉంటాయి అవే ఉంటాయి ఇప్పుడు కొడుకు అన్నాడు అనుకోండి అయితే తమ్ముడు లేకపోతే అన్న ఏవో పదాలు ఉంటాయి ఆ పదములు వాటి అర్థము ఆ సంస్కారము అవే ఉంటాయి తప్ప కొడుకు అంటే ప్రాణశక్తి కదా ఆత్మచైతన్యం అవే ఉండవు తత్వం ఏదో అది ఉండదు నామరూపాలే ఉంటాయంటే జ్ఞాని యొక్క ప్రపంచము నామరూపములతోటి ఎక్కువిపై ఉంటుంది నిండి ఉంటుంది అంతా మిథ్యారూపంగా ఉంటుంది దాంట్లో సారము ఏమీ ఉండదు అది అది సంసార యొక్క ప్రపంచం జ్ఞాని యొక్క నిష్ఠయందు అది సనాతనమైన నిశ్శబ్దం కాలానికి అతీతమైన నిశ్శబ్దం సామ్రాజ్యం వెళ్తూ ఉంటుంది బాగా నిశ్శబ్దంగా ఉంటుంది మనస్సు బ్రహ్మనిష్టలో ఉంటాడు కదా మనస్సు చలనం లేకుండా సాక్షి రూపంగా ఉంటుంది కదా అక్కడ కేవలం నిశ్శబ్దమే ఉంటుంది పదాలు ఉండవు పదముల యొక్క అర్థమైనటువంటి మిథ్యారూపములు ఉండవు కేవలం నిశ్శబ్దమే సామ్రాజ్యం ఎరుతూ ఉంటుంది తర్వాత జ్ఞాని జ్ఞాని యొక్క ఆ మనస్సు అమనీభావం అయిపోయినప్పుడు ఆ ఎంటీనెస్ ఇట్ ఈజ్ ఎంటీనెస్ బట్ దెన్ ఇట్ ఈజ్ ఫుల్ జ్ఞాని యొక్క ఆ అది పూర్ణం అది ఫుల్ అది జ్ఞాని యొక్క సైలెన్స్ అది జ్ఞానాలోకం ఈ సంసారి యొక్క పదములు వందలు వేలు లక్షలు పదములు వాటి యొక్క అర్థము అదంతా కూడా మిథ్య నాకు బాగా ఇంప్రెస్గా ఇంప్రెస్ అయ్యేటువంటి సందర్భం ఒకటి ఉంది మహర్షి సనత్ కుమారు దగ్గరికి వెళ్తాడు ఏడో అధ్యాయంలో చాంద్రోద్యంలో వెళ్ళి నాకు ఆత్మతత్వాన్ని చెప్పమంటాడు చెప్పమంటే ముందు ఐనో అనే ఒక అహంకారం ఉంటుంది ప్రతి వారికి నాకు తెలుసు అనే అహంకారం ఉంటుంది ఎంతో కొంత తెలుసు అంతా తెలియదు కానీ ఎంతో కొంత తెలుసు అనే అహంకారం ఉంటుంది నాతోటి అంటారు చాలామంది మీరు ఇప్పుడు గీత ఏం పాఠం చెప్తున్నారు ఏడో అధ్యాయం ఏడో అధ్యాయమా మేము పన్నెండు దాకా చదివేశానండి పదమూడు వచ్చిన తర్వాత ఒకసారి తెలుపుడు చేయండి అంటారు ఐనో అనే ఒక భావన ఉంటుంది ఏం పాఠం చెప్తున్నారు కఠోపనిష ఆ కఠోపనిషత్తు మేము ఎప్పుడో చదివేశాం రండి మీరు మాండవత్యం చెప్పినప్పుడు మాకు ఒకసారి గుర్తు చేయండి అంటారు తీరా మాండవత్యం వచ్చినప్పుడు కనపడ్డు మళ్ళా ఒడితే ఈ అయినో అనే యాటిట్యూడ్ ఉంటుంది ముందు అది పోతే కానీ అసలు వాడికి తత్వం తెలియదు అవి అయినో యాటిట్యూడ్ వదిలిపెట్టేయాలి వాడు శరణాగతి చేయాలి శిష్య స్నేహం షాధిమాం ప్రపన్నం అని శరణాగతి చేయాలి అయినో అన్నాడంటే పోయిందంటే ఏమండే ఏదైనా భాషో లేకపోతే ఏదో కొంత మ్యాథమెటిక్సో అరిథమెటికో అలాంటి వాటిల్లో కొంత అయినో అనొచ్చు కానీ ఆత్మతత్వం దగ్గర అయినో అన్నది కుదరదు అయినో అన్నాడంటే పోయింది ఎస్యమతన్న వేద సహ ఈ పరిస్థితిని నారది మహర్షికి చాలా గట్టిగా అన్వయిస్తుంది ఎందుకని ఆయన చాలా తెలుసున్నవాడు అంచేత సనత్కుమారుడు ఆయన్ని అడిగాడు నీకు తెలుసున్న దేవుట ముందు నాకు చెప్పు ఆ తర్వాత నీకు ఆత్మతత్వాన్ని నేను మొదలుపెట్టి చెప్తాను అంటే ఆయన చెప్పాడు ఆయన ఏమిటి చెప్పాడో తెలుసిన ఈనాడు సమాజం అంతా ఇది గొప్ప అది గొప్ప అని విద్యల గురించి ఏవైతే అనుకుంటున్నాడో ఆ విద్యలన్నీ చెప్పాడు నక్షత్ర విద్య అన్నాడు గ్రహ విద్య అన్నాడు భూత విద్య కర్మ విద్య తర్కవిద్య ఇలాగా లోక విద్య ఎన్ని లోకాలు ఉన్నాయి పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఈ లోకాల్లో ఇదే ఉంది అక్కడే ఉంది అలాంటి విద్య ఎన్ని విద్యలు చెప్పాడో తర్వాత పావు మంత్రాలు సర్ప గారుడ విద్య మహిమలు మంత్రాలు తంత్రాలు ఎన్ని ఉండాలో అన్నీ చెప్పాడు ఇవన్నీ నాకు తెలుసునన్నాడు తెలుసునంటే దాని మీద ఇవన్నీ లిస్ట్ అని మీరు చూడాలి ఆ ఆ లిస్ట్ అంతా విన్న తర్వాత సనత్కుమారుడు ఏమన్నాడంటే ఈ లిస్ట్ అంతా ఇరవై ఉన్నాయండి ఒక్కొక్క కేటగిరీలో వెయ్యి పుస్తకాలు మనకి లైబ్రరీలో దొరుకుతాయండి ఇప్పుడు ఇరవై ఇంటూ వెయ్యి వాల్యూమ్స్ నేను చదివాను అని చెప్పాడు నారదు చెప్తే ఆయన అన్నాడు నామై వై తత్ నీ విద్యంతా కలిపి నామ మాత్రమే నామమాత్రము నామా నామమాత్రము అంటే అర్థమేటండి నేమ్సేక్ అంటే అర్థం ఏంటి సారము లేనిది సారము లేదు మాకు చిన్నప్పుడు నాకు గుర్తు రావట్లేదు రాత్రి ఈవేళ పిండి వంట ఏమిటి చేశారని అడిగారు పిండి వంట ఏమిటి చేశారని ఇంట్లోకి వస్తూనే పిండి వంట ఏమిటి చేశారని అడిగారు అడిగితే అమ్మ ఆమె చెప్పారు ఏవో ఏవో అప్పాలని చెప్పారు ఏదో అప్పాలకు ముందు ఏదో విశేషణ ఉంటుంది మడత పాలన అలాంటిదేదో అలాంటిది ఇంకొక ఎక్స్ప్రెషన్ కోనసీమలో ఉన్న ఎక్స్ప్రెషను అది చేశాము అని చెప్పారు చెప్తే ఈ పెద్ద మనుషుడు అనుకున్నాడు ఏదో సబ్ స్పెషల్ పిండి వంట వద్ద అరుకులు పాప సరే పూ పప్పు పులుసు ముందు అడిగాడు ఏది ఏదని ఇన్ని వంట ఏం లేదా బాబు అది నామో అది నామైవై అది నామ మాత్రం నామం అక్కడ ఏమీ ఉండదు అలాగంటే ఈ మొత్తం అంతా కూడా అలాంటిది అంటే ఇంత విద్య మీరు సంవత్సరాల తరబడి నేర్చుకున్నది ఏదైతే ఉందో అదంతా కూడా నామమాత్రమే నేమ్ సేక్ దాంట్లో సారం లేదు కాబట్టి సంసారుల యొక్క జ్ఞానం ఆ నామ ఉంటుంది నామమాత్రంగా ఉంటుంది దాంట్లో సారమేమీ ఉండదు జ్ఞానికి పదములు పదార్థములు ఏమీ ఉండవు సైలెన్స్లో ఉంటాడు ఆ జ్ఞానాలోకం సమంతత ఆ సైలెన్స్ ఫుల్నెస్ ఇట్ అది పూర్ణత్వంగా ఉంటుంది వీడు ఒక విద్యని అభ్యసించి వాడు అసంపూర్ణుడుగానే మిగిలిపోతాడు ఇప్పుడు ఒక సిద్ధి లభించింది అనుకోండి ఏదైనా ఒక మహిమ మీరు చేయగలరు అనుకోండి ఆ మహిమని మీరు పది మంది ముందు ప్రదర్శించి వాళ్ళందరూ మిమ్మల్ని పల్లకీలో ఊరేగించేదాకా ఆ మహిమ మీకు బరువుగాను అసంపూర్ణంగాను ఉంటుంది దాన్ని ప్రదర్శించాలి పది మందికి ముందు ప్రదర్శిస్తే కానీ వాడికి ఆ దుగ్ధ ఆ దుగ్ధంటారు సంస్కృతంలో తెలుగులో దొరదంటారు అది కేర ప్రదర్శించాలి పూర్వానికి ఓ మహాత్ముడు ఉండడు ఆయనకి ఓ మహిమ వచ్చింది ఎక్కడ హిమాలయాల్లో ఏదో తపస్సు చేస్తే ఓ మహిమ వచ్చింది ఆ మహిమ ఏమిటంటే ఆయన రక్తానికి సకల వ్యాధులను నివారణ చేసే సామర్థ్యం ఉంది అది మహిమ నోరు మూసు కూరుకోవాలి కదా అలాంటి మహిమ ఇచ్చినప్పుడు నవ్వుసి కూరుకోవాలి ఎలాది గిరి మహిమలు చెప్పకూడదు అక్కడే ఉండిపోవాలి ఆ హిమాలయాల్లోనే ఉండిపోవాలి అక్కడ ఎవరో ఉండరు ఈ మహిమతో పాటు వీడు కూడా అక్కడే మట్టిలో కలిసిపోవాలి వీడు వీడి మహిమ రెండు కూడా అక్కడే కలిసిపోవాలి కానీ ఆ మహిమని మహిమంటే అది చెప్పాను కదా అదే దాన్ని అది దాన్ని ఏదో చేస్తే కానీ వీడికి అసంపూర్ణంగా ఉంటాడు ప్రెషర్ వచ్చేస్తుంది వీడేం చేశాడంటే గ్రామానికి వచ్చాడు నగరానికి వచ్చాడు అక్కడ ఒక పిల్లవాడు మలేరియా వ్యాధితోటి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈజ్ అబౌట్ టు డై హండ వచ్చేసింది ఈజ్ డై వాళ్ళందరూ ది గేవ్ అప్ హోమ్ అప్పుడు ఇతను ఏం చేశాడంటే ఒక చిన్న సూది తిప్పించి ఆ చిన్న గుచ్చి ఆ రక్తాన్ని ఆ బొట్టు పెట్టాడు విత్ ఇన్ అవర్ ఆ కుర్రాడు లేచి అది మహిమ మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్ ఈ వార్త స్ప్రెడ్ అయింది మొత్తం జిల్లాలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఆఖరికి ఈయన్ని చెట్టు కట్టేసి సూదులతో పొడిచి రక్తాన్ని పిండుకుని వెళ్ళిపోయాడు ఆయన ఆ చెట్టుకే వేళ్ళని చచ్చిపోయాడు ఆయన ఇవి ఇది కథ ఈ కథ అనేక రూపాలలో పునఃపున ఆవృతం అవుతూనే ఉంటుంది నేను మహిమగలవాడిని అంటాడు ఒకడు కషాయం కట్టుకుని వస్తాడు ఫైనల్గా వెళ్ళి జైల్లో కూర్చుంటాడు అంతే మహిమలు అంటే ఇలాగే ఉంటాయి ఈ మహిమలు ఈ విద్యలు ఇవన్నీ కూడా వీటన్నిటికీ అవిద్య అని పేరు వీటిని విద్యలు ఇట్ ఈజ్ ఓన్లీ వన్ విద్య ఎస్మిన్ జ్ఞాతే సర్వమిదం జ్ఞాతంభవతి ఆత్మవిద్యయే విద్య అధ్యాత్మవిద్యా విద్యానాం అన్నాడు శ్రీకృష్ణుడు కాబట్టి జ్ఞాని అటువంటి ఆత్మవిద్యను కలిగి ఉంటాడు జ్ఞాని ఎంప్టీగా ఉంటాడు కానీ ఆయన ఎంటీనెస్ ఈస్ ది ఫుల్నెస్ ఏమంటే సంసారికి అనేక అంశాలు బుద్ధిలో ఉంటాయి నిండు ఉంటాయి అవన్నీ కూడా వేస్ట్ శూన్యంతో సమానం తర్వాత జ్ఞాని ఏ పని చేయడు ఆయన సన్నిధిలో అన్ని కార్యాలు నడుస్తూ ఉంటాయి సంసారి కర్తృత్వంతో ఏవో కొన్ని పనులు చేసి ఆ కర్మల చేత బంధింపబడుతూ ఉంటాడు కాబట్టి ఆ తదేవ నిర్భయం బ్రహ్మ జ్ఞానాలోకం సమంతత సమంతత సమంతాసర్వత అది ఆ వ్యాఖ్యానం చేసే శైలి సమంతత అంటే సమంతాత్ పంచమే విభక్తి అది ఆ అనే ప్రత్యయానికి పంచమే అర్థం అది ఆ ప్రత్యయం దృష్ట్యా చెప్పిన మాట సమంతత సమంతాత్ ప్రతయ ప్రత్యయం ప్రత్యయం పంచమే విభక్తి ఇప్పుడు అర్థం ఏమిటి సర్వత కాబట్టి సమంతత సమంతాత్ అన్నది వ్యాకరణ రీత్యా ఇచ్చిన అర్థం సర్వత అన్నది మామూలుగా అర్థం తెలుసుకోవడం కోసం ఇచ్చిన అర్థం వర్షకారుల యొక్క శైలి మీకు నేను పాయింట్అవుట్ చేస్తున్నా అంతటా అంటే వ్యోమవత్ నైరంతర్యేణ యాపకమిత్యర్థ ఆకాశము వలె అంతరం ఉండదు నిరంతరంగా ఉంటుండే ఇప్పుడు ఈ నామరూపాలు ఎలా ఉంటాయంటే ఇది రేడియో ఇది ఘటము అంటే తేడా వచ్చేసింది చూడండి రేడియో అంతమైపోయి ఘటం వచ్చింది ఘటం అంతమై మరొకటి వస్తుంది ఇలాగా ఎవ్రీథింగ్ ఈజ్ లిమిటెడ్ బై ఎవ్రీథింగ్ ఎల్స్ కానీ ఆకాశం ఉండే ఆకాశం ఎక్కడ అంతమైంది ఎక్కడ బిగిన్ అయింది మధ్యలో ఎక్కడ బ్రేక్స్ ఉన్నాయి ఆకాశంలో అదే ఉండదు అది ఉండదు అంత ఉండదు మధ్యలో బ్రేక్స్ అంతరం ఉంటే బ్రేక్స్ ఉండదు నిరంతరంగా ఉంటుండదు వ్యాపకమై ఉంటుంది ఆ జ్ఞానం కూడా అతిదే తర్వాత మీకు తెలిసిపోతుంది ఏమైనా ఘట జ్ఞాన సంకల్పం కలిగిందనుకోండి అప్పుడు ఓహో ఈ చైతన్యంలో వచ్చిన ఒక మూమెంటు ఘటము అని తెలిసిపోతుంది యూ విల్ నో ఇట్ ఫస్ట్ హ్యాండ్ కాబట్టి శ్రవణము తర్వాత ధ్యానము అభ్యాసం బాగా చేయాలి